జేష్ఠరాజ్రమ్రణస్ప ఆనుష్ణిత సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరాయ నమస్కృత్యైలనరేత్తమీం సరస్వతీం వ్యాసం విపతో జయముదీరే పత్మస్వరూప మనం ఇరవై నాలుగో శ్లోకం చూశాం ఇరవై ఐదు కూడా చూసాం ఇరవై ఆరు త్రా పశ్యత్ స్థితాన్ పాూన్న పితామహాన్ ఆచార్యాన్మాతులాన్ భ్రాతూన్ ్రాం పౌత్రం సఖీంస్తా శుశూరాంశు హృదశోరుభయర అక్కడికి అన్వయం ఒక వాక్యం గుప్ప వనన్ హాస్ వర్సెస్ ఒక వాక్యం స్వత్ర అపశ్యత్ తత్ర అంటే అసఠ రెండు సేనల మధ్యలో ఒకసేనటువంటి స్థానంలో ఒక్కొక్కసారి ఎత్తుగా ఉన్న స్థానం అయ్యి ఉంటుంది ఈ సేన ఆ సేన మొత్తం అంతా క్లియర్ గా కనపడేటువంటి చోటు ఒకటి చూసి శ్రీకృష్ణుడు దాన్ని రథాన్ని అక్కడ నలకొట్టాడు కాబట్టి తత్ర అక్కడ ఉన్నవాడై పార్థ అర్జునుడు అపశ్యతి చూచను ఎవరిని చూశాడు అంటే ఈ సైన్యాలు రెండింటిని చూశాడు స్థితాన్ని నిలబడి ఉన్నవారిని సూచన ఎవరు ఆ నిలబడి ఉన్నవారు పితృ తండ్రి వరసయ్యి వాళ్ళు పిత అంటే తండ్రి తండ్రులను కూచనం అంటే అర్థం తండ్రి వరస చాలా మంది ఉంటారు ఇప్పుడు కన్న తండ్రి తండ్రి వరస కన్న తండ్రి లేడు అక్కడ పాండు మహారాజు ఆ చుట్టుపక్కల అక్కడ లేడు కానీ తండ్రి వరస చాలా మంది ఉన్నారు ఉదాహరణకి అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా శాస్త్రం బోధిస్తోంది మన వాళ్ళు అలా చూడరు అత్తమాముల దగ్గర వచ్చేవాడు కొంచెం ఎవరిద ఇటు అటు కూడా శాస్త్రం అయితే అత్తమామలు తల్లిదండ్రులతో సమానంగా మర్యాద చేయవలసిందే అని బోధిస్తుంది కాబట్టి ఇటు పురుషుడు కూడా అత్తమామలు తనని ఉండాలి తనకి బహుమనాలు ఇస్తూ అలా అపేక్షించరాదు ఎంతకాలం ఇస్తారు ఏదో కడుగు కాలు కడుగు కన్యాదానం చేశారు సాయం చేసినట్టుగా అప్పుడు ఏదో ఇచ్చిస్తారు ఇంకే ఎంతకాలం ఇస్తారు ఏదో వాళ్ళ ప్రీతితో ఇవ్వాలి కానీ మనం డిమాండ్ చేసి తీసుకోవటంలో ఏమి శోభం అసలు డిమాండ్ చేసి డబ్బు కానీ రెస్పెక్ట్ కానీ తీసుకోవటము అంత తొరత దగ్గర కానీ అసలు అలా ఎన్నడూ ఉండకూడదు వాళ్ళు ప్రేమతోటి ఇచ్చేదాన్ని మనం ఆ మనం డిమాండ్ చేసి తీసుకోవటం చాలా కొంత అందులో అత్తమామలకు మనం ఏదైనా చేతనైతే సేవ చేయాలి తల్లిదండ్రులతో సమానం సో అత్తమాములు మామగారు ఉన్నారు తండ్రితో సమానం ద్రుపదలు ఉన్నాడు ఇటువైపు ద్రుపద మహారాజు ఉన్నాడు తండ్రితో సమానమేగా ఇంకా అటువైపు చూస్తే తండ్రితో సమానమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇక లిస్టులన్నీ మనం వెరిఫై చేయాలంటే కష్టం కానీ తర్వాత అన్నగారు తండ్రితో సమానం ఈవెన్ దట్ ఈస్ ద్యా సో అర్జునుడు ధర్మరాజు దుర్యోధనుడి కంటే పెద్దవాడు కానీ అర్జునునికి ధర్మరాజు దుర్యోధనుడు పెద్దవాడు కాబట్టి అర్జునునికి దుర్యోధనుడు అన్నగారు అన్నగారు కనుక తండ్రితో సమానం ఓ రకంగా బంధుత్వాలు లక్ష్యత ప్రారంభిస్తే అలా చాలా మంది తేల్తారు సో పితృ తండ్రి వరస వాళ్ళని చూశాడు అంటే మరియు పితామహాన్ తాత వరస ఎంతో మంది ఉన్నారు భీష్ముడు ప్రపితామోహుడు ఇది కాక తాత వరసవాళ్లు బాహ్మీకుడు సోమదత్తుడు భూమి శ్రవసుడు లేదా ఎంతోమంది ఒకళ్ళ ఉన్నారు తాత ఇటు ఉన్నారు అటు ఉన్నారు ఆచార్యాన్ ఆచార్యులు అంటే ఎప్పుడో విద్యను గరపిన వారు ద్రోణాచార్యుడు ఉన్నాడు ఉపాచార్యుడు ఉన్నాడు తర్వాత ఆచార్యుడు అంటే కేవలం ధనుర్విద్య అక్కర్లేడు మిగతా ఆచార్యుడు కూడా ఆ వంశంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉపస్థితమై ఉన్నారు తర్వాత చెప్పడం ఏంటంటే ఇక్కడ అందరూ అర్జునునికి ఆచార్యులేక అక్కర్లేదు ఆచార్యుల వరసలు అలా ఉంటాయి తండ్రి కొడుకు అలా అందరూ బంధువులే అంత ఒక క్లాన్ లో రెండు వర్గాల కింద విడిపోయి దగ్గరనుకుంటున్నారంటే అందరూ బంధువులే వాళ్ళలో వాళ్ళే అందరూ కూడా సో ఆచార్యుల మాతులా మనమామలు వినమా వరస అంటే తల్లి యొక్క సోదరులు భ్రాతృ సోదరుల వరసైన వాళ్లు వీళ్ళు భ్రాతలే కదా దుర్వేహనాథులు అందరూ సోదరులే ఉత్తరాన్ కొడుకు వరస వాళ్లు ఉన్నారు దాంట్లో ఉదాహరణకి దుర్వేహనుడు అభిమన్యుడి మీద బాణం వేయాల్సి ఆయన కొడుకు వరస అవుతాడు అర్జునుడు లక్ష్మణ కుమారుడి మీద బాణం వేయాల్సి ఆయన కొడుకు వరస అవుతాడు ఈ విధంగా అంతేమంది మొత్తం రాజవంశాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కవశాలను ధరించి ధన గుర్ బాణాలను పట్టుకుని యుద్ధ రంగంలో వచ్చి నిలబడ్డారు పౌత్రాన్ మనమల వర కూడా వచ్చేసారు భీష్మ పితామహుడికి అందరూ మన వాళ్ళే సో సఖీన్ తథా తథా అంటే అదే విధముగా మరియు అండ అనర్థం సఖీన్ సఖీ అంటే మిత్రుడు అని మిత్రు సఖీ అంటే చెలికెత్తే అని కాకుండా చుల్లున్నా ఉంది సఖీ సఖ సఖా సఖాయ సఖాయ సఖాయం సఖాయ సఖీన్ వస్తుంది సో సఖీన్ అంటే మిత్రులలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు శ్వశురాన్ మామగారు మామగారి వరుస వాళ్ళు చాలామంది ఉన్నారు శ్వెశురాన్ సుహృద అంటే సఖీకి సుహృద్కి తేడా ఉంది సఖి అంటే ఇచ్చిపుచ్చుకునే స్నేహం సుహృత్ అంటే మనకి ఉపకారం చేసిన పెద్దలు వాళ్ళని సుహృద్ అంటాం సుపనుని చేకూర్చిన వారు ప్రేమతోటి సు అంటే మంచి హృత్ హృదయము అంటే మనకి మన ప్రేమించి మనకు ఉపకారం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ యుద్ధరంగంలో కనబడుతున్నారు చూశాడు సుహృదశ్చేవ కేవలం ఒక్క కౌరవ సేనలోనే పరిస్థితి అలా కాదు ఉభయోహ సేనయోహ అపి రెండు వైపులా చూసినట్లయితే ఇలా కనపడింది కాబట్టి ఇటు దుర్యోధనాదుల వైపు నుంచి వాళ్ళు యుద్దం చేసినప్పుడు వాళ్ళు ఈ రకం బంధువులందరి మీద బాణాలని తత్తులని దుయ్యాల్సి ఉంటుంది అలాగే పాండవుల వైపు నుంచి యుద్దం చేసినప్పుడు అటువైపు వాళ్ల మీద ఇటువంటి బంధుత్వాలు అన్నీ ఉంటాయి అటువంటి బంధువులు చాలా దగ్గర బంధువుల మీద కత్తుల్ని దియాల్సి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో ఫ్యాక్షనల్ ఫ్లైట్స్ ఉంటాయి చూడండి అలా ఉంటుందని అనుకోవచ్చు రాయలసీమ ఫ్యాక్షనల్ ఫ్లైట్స్ ఇలాగే ఉంటాయి అలాగా బాంబులు వేసుకుంటూనే ఉంటారు వాళ్ళ మీద ఒకళ్ళు అందరూ బంధువులే వాళ్ళలో వాళ్లే మళ్ళిన సో ఇక్కడ పరిస్థితి అది ఇది చూసాడు సో శ్లోకం అనే చూద్దాం ఒకసారి న్ పాూనథ పితమ ఆచార్యాన్మాతులాన్ భ్రాతూన్ పౌత్రన్ సఖీస్తథురాంహృదస్ తన యోభయరీ మనం వాక్యాన్ని బట్టి కౌంటు వేస్తున్నాం అక్కడికి ఇరవై ఆరున్నర అయిందర ఇరవై ఇరవై ఏడులో సెకండ్ హాఫ్ ఇరవై ఎనిమిదో ఫస్ట్ హాఫ్ కలిపి మళ్ళీ ఓ వాక్యం తాన్ సమీక్షేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయాపరయావిష్ట నిషీద నిజమ్రవీ అదో వాక్యం సహ కౌంటేయ అది కర్త నామవాచకం ఆ అర్జునుడు కౌంతేయ అంటే కుంతి యొక్క పుత్రుడు చూడండి పూర్వ వాళ్ళ పేర్లన్నీ తల్లి పేర్లను బట్టి వచ్చాయి చాలామతి పాండవ హాన్ వస్తుంది కానీ తక్కువ కౌంతేయ ఎక్కువ అది కూడా తల్లి పేరుని బట్టి ఆవిడ పేరు వృథ కుంతి అని ఒక పేరు వృథ అని ఇంకో పేరు వృథ అసలు పేరు కుంతి భోజ మహారాజు ఆవిడని దగ్గర చేసుకుంటే కుంతి అనే పేరు స్థిరం అని కుంతి యొక్క కుమారుడు వృథ ఒక్క కుమారుడు అని పరిచిగా సో నామేయంలో తల్లికి ఎక్కువ ప్రాధాన్యం అలానా అమ్మగారు కుమారున్న నేను గర్వంగా చెప్పిన తరువాతి కాలంలో ఆ సంప్రదాయం పక్కన జరిగింది రాముడు కౌసల్యాసుప్రజారామాన్ని సంబోధిస్తాడు విశ్వామిత్రు మహి కౌసల్యాసుప్రజారామ పుర్వాసు ప్రవక్త విశరథసుప్రజ అండడు ఎందుకంటే ఆయన అడిగిన వెంటనే విశరధ మహారాజు ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు అంటే రాముడికి అనేక అస్త్రాలు శస్త్రాలు ఇచ్చి అతన్ని చక్కగా తీర్చిదిద్ది సామ్రాజ్యాన్ని రక్షించేటువంటి సమర్థుడైన క్షత్రియ మహావీరుడిగా తయారు చేయడం కోసం విశ్వామిత్రుడికి తీసుకెళ్లేడు రాముణ్ణి తన పబ్బం గడుపుకోవడం కోసం కాదు ఆ సంగతి దశరథునికి తెలియదు అసంగతి చాలా మందికి కూడా తెలియదు చాలామంది తన ప్రయోజనం కోసం రాముణ్ణి తోడుకొని వెళ్ళాడు అని కొంచెం కాల రాముణ్ణి తర్ఫీది ఇవ్వడం కోసం విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు నిజంగా అలాగే తర్ఫీ భవిష్యత్తులో రాముడి సాధించినటువంటి ఘనకార్యాలన్నింటి వెనుక విశ్వామిత్రుడిచ్చినటువంటి ఖర్ఫీదే ఉన్నది సో పంపించమంటే దశవంత్ మహారాజు గారు అనేక ఆటంకాలు ఇచ్చారు తీరా అన్ని ఆటంకాలకి సమాధానాలు దొరికి ఆయన నిశ్చయం అప్పుడు ఒక వ్యక్తిని కౌలు పెడతాడు రాముడు కౌ ఎక్కడున్నాడని అడుగుతాడు కౌసల్య అమ్మగారి అంతఃరంలో అమ్మగారితో మాట్లాడుతున్నాడు అని వార్త చెప్తే సరే ఇలా చెప్పు వెళ్లి రాముడు విశ్వామిత్రులతో కలిసి ఇప్పుడు అడవికి వెళ్లాల్సి ఉంటుంది సమాచారం చెప్పి పెట్టి తేడా సర్దుకుని రమ్మను అని కొద్ది పెడితే కౌశల్యుడు రాముడు చెప్పిన ఆశీర్వదించి వెంటనే పంపిస్తాడు ఏ రకమైన ఆటంకం పెట్టదు ఎందుకంటే కురవాడు విశ్వామిత్రుడితో వెళితే అభివృద్దికి వస్తాడు అభివృద్దికి వస్తాడు అని ఆవిడికి తెలుసు అంచేత వీరే దశరథ మహారాజు కేవలము పుత్ర వాత్సల్యం వాత్సల్యం కూడా కాదు ఆయనకి ఆసక్తి లేకలేక కలిగిన పిల్లవాడు అని గరాబం అంతకం అడిగాడు రావిడి పాపం చాలా వివేకం ఉంటున్నారు మన పిల్లవాడు విశ్వామిత్రులతో పైకి వస్తుంది అని ఆమె చాలా ప్రేమగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాయన వెళ్ళని ఉత్సాహంగా పంపిస్తుంది అది చూసి విశ్వాపత్ర మహర్షు నిగ్ధుడైపోతాడు కౌశల్యా సుప్రజారామ అంటాడు హే రామ కౌసల్యా సుప్రజ అంటే కౌసల్యాదేవి చక్కని సంతానమును కన్నది అంటే నువ్వే కౌసల్యా సుప్రజారామ ఎనీవే సో ఆ ఆ తల్లి యొక్క నామాన్ని స్వీకరించి తమ పేరులో దాన్ని పెట్టుకున్నా ఇండి వరకు పూర్వం ఈ రోజునే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 అబ్రవీత్ పలికను ఏమిటి ఇదం ఈ మాటను పలికడు ఎందుకు ఆ పలికిన సందర్భం ఏమిటంటే కృపయా పరయా విష్ట ఆవిష్ట అనర్థం పరయా కృపయా ఆవిష్ట ఆవిష్ట అంటే ఆవేశము గలవాడు ఆవేశము అంటే ప్రొసెసింగ్ అంటే ఒక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 చూడండి మన హృదయంలో ఒక సంకల్పం పుడుతుంది ఈ సంకల్పము మొత్తం శరీరాన్నంతని ప్రభావితం చేసేసి అంత దృఢంగా ఉన్న సందర్భాలలో దానికే ఆవేశము అని తెలియదు కోపం వచ్చిందనుకోండి కోపం వచ్చినా కూడా అలాగే నిబ్బరంగా కూర్చుని ఉంటే కోపం వచ్చిందని తెలుస్తుంది తెప్పిస్తే ఆ కోపం ఆవేశం కాలేదు ఇంకా కోపం కోపంలా ఉంటుంది అలాగే దయ కరుణ కృపా అంటే కరుణ దయ కలిగింది దయ కలిగినప్పుడు ఆ దయ కలగాలి కానీ ఆ దయ ఆవేశంగా మారిపోను అక్కర్లేదు ఆవేశంగా మారిపోతే ఏమిటి ఇంకా ఉండబడి ఇంక కూర్చోలేదు స్థిరంగా కూర్చోలేక మనిషి ఊగిపోతాడు ఊగిపోయి ఆ దయలో ఏం చేసినా చేసేస్తాడు మొత్తం ఆ టైంలో చెక్కు పుస్తకం పెడితే మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా చెక్కు రాసి ఆ చెక్కు చెక్ దొరికితే చెక్ పర్సు దొరికితే పర్సు చేసుకెళ్లి చేతిలో పెట్టేస్తారు ఇంకా కౌంటింగ్ చేయటం గాని కొంచెం ముందు వెనక చూడటం కానీ ఉండదు దాని ఆవేశము అంటే ఆవేశం ఏదైనా మంచిది కాదు అది కోపావేశము మంచిది కాదు కృపావేశము మంచిది కాదు చూడండి పరప్రయోగం ఎంత అందంగా ఉండవు కృపయా పరయా ఆవిష్ట సో మామూలు ఆవేశం కూడా కాదు పరయా కృపయాతిశయించిన పరమైనా అంటే అతిశయించినవాడై దయ యొక్క ఆవేశం కలిగింది ఆవేశం కలగకూడదు దయ యొక్క ఆవేశం అనవసరం దయ ఉండాలంటే తర్వాత దయ కూడా ఎలా ఉండాలి కొంచెం ముందు వెనుక చూసుకోవాలి మనం చేస్తున్నటువంటి ఈ దయ ఈ దయ దయ దయకారణంగా చేసేటువంటి సేవ లేకపోతే సహాయం ఏదైతే ఉందో అది యోగ్యంగా సందర్భానుసారంగా ఉందో ఆ లక్షణం పోతుంది ఎప్పుడైతే ఆవేశం మారిపోయిందో ఇంకా వివేకము ఆలోచించే శక్తిని కోల్పోతాడు పరవశుడైపోయాడంటారు స్వాధీనత తప్పిపోతుంది సో అర్జునుడి పరిస్థితి ఆ విధంగానే అయింది సో చిత్రం ఏంటంటే అర్జునుడు యుద్దం నుంచి మానేస్తామని ప్రపోజల్ పెట్టబోతున్నాడు ఆ ప్రపోజల్ వెనుక్కా ఉన్నటువంటి స్పిరిట్ భయం కాదు యుద్ద భయం కాదు యుద్దం చేసినట్లయితే వీళ్ళందరినీ సంహరించాల్సి వస్తుంది పరస్పరము ఒకళ్ళనొకళ్ళు ఈ బంధువులు వీళ్ళందరూ కూడా తను సంహరించాల్సి ఉంటుంది అంత మాత్రమే కాకుండా పరస్పరము కొట్టుకున్నప్పుడు ఆత్మబంధువులు ఆత్మబంధువులు ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తోంది అనేటువంటి ఆ కృపావేశము చేత అతను ఊగిపోతో విషీదం ఎప్పుడైతే ఆవేశాన్ని పొందాడో అందులో దయకి దయా దయారూపమైన ఆవేశం గనక అది తీవ్రమైన విషాదమును ఖేదమును అతనికి కలిగించింది ఆ విధంగా ఖేదమును పొందుతున్నవాడై ఇదమబ్రవీత్ ఈ మాటలు ఫలితము ఇక్కడ ఆవిష్ట అనే పదాన్ని బట్టి విషీదన్ననే పదాన్ని బట్టి అంటే ఆవేశము దయావేశము కలవాడు ఖేదమును పొంది ఉన్నవాడు అని ఈ రెండు విశేషణాలను బట్టి అర్జునుడు మాట్లాడి మాటలు సందర్భశుద్దిగా ఉండవు అని మనకి స్పష్టమైంది ఇమోషనల్ గా మాట్లాడతారు కొంతమంది వినడానికి చాలా సొంపుగా ఉంటాయి కానీ ఒక్కటిసారి జాగ్రత్తగా పరిశీలిస్తే అదంతా కూడా తప్పు అని తెలిసిపోతుంది ఇమోషన్ ఎప్పుడూ కూడా మనిషిని వివేకపూర్వకంగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఇట్లా చేస్తుంది కాబట్టి తీవ్రమైన ఇమోషన్లో ఎప్పుడూ ఏ పని చేయకూడదు అసలు అటువంటి ఇమోషన్ మనిషి వశం కాకూడదు స్వాధీనత తప్పిపోతుంది బుద్ది స్వాధీనత తప్పుతుంది శరీరం కూడా స్వాధీనత తప్పుతుంది అటువంటి స్థితిలో మనిషి ఏ పని చేయకూడదు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 రాజశేఖరుడు అనే ఒక ఆయన ఉంటారు ఆయనకి దయాగుణం ఎక్కువ పెద్ద సంసారం భార్య పిల్లలు ఆయన మీద ఆధారపడినటువంటి ఒక వితంతు ఆయన చర్యలు ఇలాగే పెద్ద సంసారం అయితే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవళ్ళనైనా సరే భోజనానికి ఉండమని అంటాడు ఎవళ్ళని కూడా నిరాకరించడు దాంతో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూనూ వాళ్ళ ఇంటో భోజనాలు వండుకోవడం ఆ టైంకి ఇక్కడికి వచ్చేసి మోజనం చేసలేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఉండలేక నానాబాధ పడిగారు ఇతని దయాగుణానికి తర్వాత ఆ చేలో ఎంత ఉంటే అంత దానం చేసేస్తుంది ఈ విధంగా ఆ రాజశేఖరుడు అనే ఆయన అన్ని రాజశేఖరుడో లేకపోతే ఏదో పేరు రాజశేఖరుడే కదా నేను చెప్పిన కథ సరిగ్గానే ఉందండి ఎప్పుడు చిన్నప్పుడు చదివింది సో టీవీలో కూడా వచ్చిందా ఏదో చిన్నప్పుడు చదివాం వీరే సంగం మంత్రులు పుస్తకం వీరేశం మంత్రులు గారు మంచి కవి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 అసలు మీరు ప్రారంభంలోనే పరుషంగా విమర్శిస్తే ఆ ఛాన్స్ కూడా ఉండదు ఆయన జీవితంలో అలాగే అయింది ఆయన విమర్శ కూడా పరుషంగా ఉండేది ఆ కాలంలో ఆయన అందరూ శత్రువులుగా ఉండేవారు కానీ ఆయన చేపట్టిన ఉద్యమం మాత్రం చాలా పవిత్రమైన ధర్మబద్దమైన ఉద్యమం కానీ ఆ ఉద్యమాన్ని ఒకంత ప్రేమపూర్వకంగా ఆయన చేసుకుంటే అసలు రిఫారం అనేది ఎలా చేయకూడదు అన్నదానికి దృష్టాంతంగా విదేశరంగ మంత్రులు గారు చెప్పచ్చు ఆయన పాయింట్స్ అన్నీ కరెక్టే ఏది తప్పు కాదు కానీ చెప్పే పద్ధతి మాత్రం అది కాదు అంచేతనే ఆయన జీవించిన కాలంలో ఎవళ్ళు ఆయన అంగీకరించారు ఆయన మరణించిన తర్వాత ఆయన కొంత ఆయన చేసిన సేవకు కొంత లాభం కనపడింది నేను మొన్ననే చూశాను వీరేషంగారు విగ్రహానికి కూడా కనపడింది నాకు రాజమండ్రిలో చాలా ఆనందం అనిపించింది చాలా గొప్పవాడు ఆయన కాదు ఎనీవే సో తీవ్రమైనటువంటి దయావేశం కూడా మనిషిని వివేకం కోల్పోయేట్లా చేస్తుంది అన్నదానికి ఇదే దృష్టాంతం కాబట్టి ఇమోషనల్ డైలాగులకి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు ఇమోషనల్ డైలాగులను జాగ్రత్తగా మళ్ళీ అవి విచారములకు నిలబడే పక్షంగానే వాటిని కేవలం ఇమోషనల్ కంటెంట్ తోటి చెప్పినటువంటి మాటలకి పెద్ద ఎక్కువ విలువ ఇవ్వడం అనవసరం అదొక జనరల్ రూల్ శ్లోకముందాము తాన్ సమీక్ష్య సౌన్య సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయాపరయా విష్ట్రవీత్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ అక్కడ ఉన్నవాళ్ళందరూ బంధువులే ఏదో బంధుత్వం దగ్గర దూరం ఏదో బంధుత్వం అందరికీ ఉంది అవస్థితాన్ని యుద్దం చేయడానికి సిద్దంగా నిలబడి ఉన్నారు ఆ స్థితిలో అతడు గొప్ప దయావేశానికి గురి అయినాడు కాబట్టి అతను మనస్సు మంచిది దుర్యోధనుడు కోపావేశానికి ద్వేషావేశానికి లోబడి యుద్ధానికి వచ్చాడు ఆ అర్జునుడు దయావేశానికి లోబడి యుద్ధం నుంచి విరమించుకున్నామని ఆలోచించాడు భయపడి మాత్రం కాదు భయావేశం మాత్రం కాదు కొంతమందికి భయావేశం భయంతో రూపత అలా దృష్మం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థిత కీదంతిమగా ముఖం పరిశుష్యతి వేపథ శరీర మే మళ్ళీ వన్ అండ్ హాఫ్ పర్సన్స్ కలిసి ఒక శ్లోకం ఒక ఒక యూనిట్ అన్వయం సో చూడండి మనస్సులో తీవ్రమైన ఆవేశం బయలుదేరినప్పుడు దాని యొక్క ప్రభావం శరీరం మీద చాలా దృఢంగా పడుతుంది మనస్సుని శరీరాన్ని మీరు అలా వెడతీయటం కుదరదు పూర్వం సైకాలజిస్టులు బాడీ అండ్ మైండ్ అనేవాడు కానీ ఈ మధ్యకాలంలో సైకాలజిస్టులు కూడా బాగా నేర్చారు అనే విషయాలు తెలుసుకుని బాడీ అండ్ మైండ్ అన్న మానేసి బాడీ మైండ్ అనేవాడు మీరు దీపక్ చోప్రా అని ఒక ఆయన పేరు ఉన్నారా దీపక్ చోప్రా అని హీఈస్ ది మోడల్ గురువు ఆఫ్ వేదాంత ఇన్ అమెరికన్ సొసైటీ ఆయన వేదాంతం చెప్తాను ఫైవ్ స్టార్ హోటల్లో కాన్ఫరెన్స్ రూమ్ లోనే చెప్తాను మామూలుగా ఇలాగ వేదాలు అని చెప్పారు ఈ మాటలే ఆయన చెప్పిన మాటలు నేను ఎరుగుతున్నాను సరివే ఆయన పుస్తకాలు బాగా చెప్తాడు మంచిగా కానీ ఒక భగవాన్ రమణ మహర్షి ఒక మహారాజు చెప్పి దాంట్లో ఒక వెయ్యో వంతు చెప్తారు కానీ ఎంట్రీ ఫీ థౌజండ్ డాలర్స్ ఛార్జ్ చేస్తారు థౌజండ్ డాలర్స్ అంటే మీరు ఆలోచించండి ఎంత ఎక్కువ ధనాన్ని ఆయన తీసుకుంటారో దాన్ని బట్టి డిన్నర్ కూడా ఉంటుంది డిన్నర్ యాభై డాలర్లు ఉంటారు మహా ఉంటాయి ఎంత ఖరీదైన యాభై డాలర్లు ఉంటారు అంత ఖరీదు ఉండదు అసలు కొని అన్ని కలుపుకుని యాభై డాలర్ల దాకా ఉంటుంది ఆ అరేంజ్మెంట్స్ ఆయన జేబులో పొంత సో అలా ఈజె మిలియన్ ఆయస్ చాలా ఘనం సో ఆయన వాంటమ్ వాంటమ్ హెల్త్ అనో ఏదో అలాంటి పుస్తకం ఏదో క్వాంటమ్ హెల్త్ సమ్స్ వచ్చి నేమ్ ఆదో అంటారు సార్ ఏజ్ లెస్ బాడీ అండ్ టైమ్ లెస్ మైండ్ అనే పుస్తకం అంటారు సార్ ఆయన వెరీ ఫస్ట్ బుక్ వెరీ పాపులర్ బుక్ మెనీ కాపీస్ సెల్ అయింది మంచి పుస్తకం సో దాన్ని క్వాంటమ్ హెల్త్ అని ఏదో పేరు క్వాంటమ్ మెడిసిన్ అది క్వాంటమ్ హెల్త్ క్వాంటమ్ మెడిసిన్ క్వాంటమ్ ఫిజిక్స్ బదులుగా క్వాంటమ్ మెడిసిన్ అనే పేరు బాగా రాస్తుంది సో Uh, anyway, āyana, āyana unta dante, body and mind nevi veru veru kādu. Body-mind. Āne usage-i puccesindi, psychology-lohne āyana cepto unta nevi saavata shushāne. So body-mind. Āyana e mahtamata savi usage-ne var ehen kādu. Many other people used it. Many other psychologists used it. Body-mind. So āyana ava kattru unta point, though, He presents as if he is the original author. I am not present to you, I am not present to you, he points to the Indian Vedanta. You are present to me, you are present to me, you have to go to the author. I am not present to you, I am present to you. Important point to you, you are present to you. This is the Vedanta-sastra in the world. There are no other ones, ఇదంతా మనం ఒరిజినల్ ఐడియా అన్నట్టు చెప్పకూడదు ఒరిజినల్ ఐడియా అయితే ఒరిజినల్ ఐడియాగా చెప్పొచ్చు ఫెయిర్గా ఉండాల్సి ఉంటుంది చాలా ఫెయిర్గా ఉండాలి ఎనీవే కానీ లోకంలో ఫెయిర్గా ఉండరు కామె చెప్పేస్తున్నట్టుగా వేషాలు వేస్తారు అంటే వీక్నెస్ ఏమిటంటే వీక్నెస్ రెండు రకాల వీక్నెస్ ఒకటి అహంకారము ఈగో ఈగో బిల్డప్ చేసే ప్రయత్నం అసలు అప్రోచే రాంగ్ అనమాట ఏమిటి ఈ శాస్త్రము ఈగో బిల్డప్ చేయడం కోసం ఉద్దేశించబడింది కాదు నిజానికి ఈ శాస్త్రము ఇండివిజువాలిటీని న్యూట్రలైజ్ చేయటం కోసం బయలుదేరిన శాస్త్రం నిన్న అన్నానా ఇట్ ఈస్ వెరీ అమ్యూజింగ్ అనేదో అన్నాను సో ఇండివిజువాలిటీని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాన్ని ఇండివిజువల్ చేస్తూ ఉంటాడు అందు అసలు ఈ యొక్క లక్షణం అది అహంని నిరాకరించడం కోసం భగవద్గీత బయలుదేరింది ఆ భగవద్గీతలో నాకు మహాపాండిత్యం ఉంది అని వీడు అన్నాడనుకోండి అంటే అహమ్మను పెంచినట్లయింది సో జస్ట్ ది ఆపోజిట్ ఎఫెక్ట్ పడుతుంది అమ్మా అంచేతనే వేదాంతం చాలా కఠినమైన సంగతి ఎందుకంటే మీరు చదివేది ఒకటి ఉంటుంది దాని ఎఫెక్ట్ ఆపోజిట్ ఉంటుంది చాలా కిటుకులు చాలా ట్రిక్గా ఉంటుంది చాలా ఎలర్ట్ గా లేకపోతే యు మిస్ ది హోల్ పాయింట్ ఒకసారి పాయింట్ మిస్ అయ్యాడంటే ఎంతటి వాడైనా కావచ్చుగాక అతడు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతాడు ఆ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోయేవాడు ఒక పెద్ద మహాత్ముడు అయితే ఆయన ఆయనతో పాటుగా వెళ్లేటువంటి భక్తులందరూ కూడా రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతారు వాళ్ళు లక్షల మంది అవచ్చు పది లక్షల మంది అవ్వచ్చు ఇట్ నో డిఫరెన్స్ జస్ట్ బికాస్ టెన్ లాక్స్ పీపుల్ ఇదే ఎలక్షన్ ఏం కాదు ఈ పార్టీ అన్న లెక్క కాదు ఇక్కడ ఎలక్షన్ తో సంబంధం లేదు కాబట్టి ఇది డెమోకోర్ట్స్ డెమోక్రసీ తనకపోతే సో సో మెనీ పీపుల్ గో ఇన్ ది రాంగ్ డైరెక్షన్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 Everything is okay with me. The sense of okay. Sense of wellness. Wellness, santhana. Afa-va-alap-drava-gintatsa-prayagintatsa-prayagintatsa-prayagintatsa-prayagispa-nata-la-hi. The sense of wellness. Everything is okay with me. Manam tīru-kuṁsune, nothing is okay with me anānukkūnta. Tīru-kuṁsune. Ghoi-naṁ gharapuranda ghoi-na-nijesu kūtchune, nothing is okay with me anukkūnta. That is, anun... Tiri-taka-vareka-yam ghotla. అటువంటి మనస్సుకి అటువంటి అవకాశమే ఇవ్వకూడదు సో ఎవరి థింగ్ ఈజ్ ఓకే విత్మ అనేటువంటి ఫీలింగ్ ఆ ఉల్లాసాన్ని దాన్ని డెవలప్ చేసుకోవాలి అటువంటి ఫీలింగ్ మీరు గీతా క్లాసెస్ మొదలైన అటెండ్ అయితే వస్తుంటారు దాట్ ఈస్ వాట్ యుద్ధ మీరు మనస్సులో ప్రసన్నత తర్వాత ఉల్లాసము ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఈ మూడు మీరు డెవలప్ చేశారనుకోండి మీకు మీరు చేసుకుంటున్న ఉపకారం ఉంటా మీకు అనారోగ్యం అంటే ఏంటో తెలియకుండా అయిపోతుంది ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏవో ఉంటాయి బాడీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇట్ క్రైస్ ఫర్ హెల్ప్ చిన్న పిల్లవాడు అలాంటి ఏదో కావాలని ఏడ్చినట్టుగా అప్పుడు మీరు గుర్తించి ఇక్కడ ఏదో చిన్న అనారోగ్యం చిన్న డిఫెక్ట్ ఏదో వచ్చింది దేహానికి అని గుర్తుపెట్టి ఎవరు సహాయం తీసుకుని ఓ మందు దానికి వేసేస్తే అక్కడ గెలుస్తారు ఇట్ విల్ బి యాజ్ సింపుల్ యాజ్ డాట్ అలా కాకుండా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 the health and they're a proper trick man every once in a while hospital so we were there I was very much in but now i know better now i have i have seen it i have studied it and i know better the health industry is a monster for god's sake don't go near that it's a monster edela anarogyam chesthe edho avrutandinam laite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 i have a very negative opinion about the health centers ee vonna vishayam buttuna na opinion adhi how far my opinion is valid annadi meer alochistharu emanna nenu kuda alochisthanu you should not conclude anything open minded this is how i feel about it endukante vaallu lopayikariga naaku cheppina maate enti ante 100 rupayala diagnostic tests sarapade sandarbhamlo వాళ్ళు ఐదు వేల రూపాయల డయాగ్నాస్టిక్ టెస్ట్ చేయిస్తున్నారు అంటే వన్స్ టు ఫిఫ్టీ రేషియోలో నడిపిస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మెడిసిన్స్ డంప్ చేసేసుకున్నారు అన్ని మెడిసిన్స్ అక్కర్లేదు వాళ్ళు వాడమని ఇచ్చినటువంటి మెడిసిన్స్ అన్ని అక్కర్లేదు కొంచెం ట్రయల్ ట్రయల్ అండ్ నా అభిప్రాయం మెడిసిన్లో ట్రయల్ అండ్ అర్వదని కాదు ఈ అనారోగ్యం ఉన్నది ఈ మందు వేసుకుంటే కొంచెం సహన శక్తి ఉండాలి ఒక్క పిసరు సహించటం అనేటువంటిది అది పేషెంట్కి అలవాటు చేయాలి పేషెంట్కి బోధించాలి ఈ మందు వేసుకోండి మీకు తగ్గుతుంది ఐదు రోజుల్లో తగ్గుతుంది అని చెప్పాలి జ్వరం ఐదు రోజుల్లో తగ్గుతుంది కాకుండా మీకు ఇదిగో ఈ టాబ్లెట్లు వేసేసాని ఇంజక్షన్స్ ఇచ్చాయి మీకు అరగంటలో తగ్గిపోతుందని చెప్పేసి ఆ రకంగా అసలు అలా చేయకూడదు పేషెంట్ని పేషెంట్ కి సహన శక్తిని కూడా నేర్పాలి అందుతో బాటుగా సహనము కూడా నేర్పాలి వాళ్ళు సహనం నేర్పడం మాట లాంటి పెట్టి వాడికి అసలు కొత్త సహనం ఉంటుంది అసలు వెళ్ళేదాకా కొంత సహనంతో ఉంటాడు ఇంటి దగ్గర బయలుదేరి అక్కడికి వెళ్ళేదాకా సహించుకుంటాడు పాపం రాత్రి ఏ పదింటికి వస్తే మొన్న పొద్దున్నదాకా సహించుకుంటాడు ఇంకా హాస్పిటల్లోకి వెళ్లిన తర్వాత ఆ రొంత సహన శక్తిని ముందు వాళ్ళు ఇవాపరేట్ చేసి పాలిస్తారు ఎందుకంటే వీడికి సహన శక్తి ఉంటే వాళ్ళకి బిల్లు పెరగవు వీడి సహన శక్తి ఎంత తక్కువ స్థాయిలో ఉంటే వాడి బిల్లులు అంత ఎక్కువ స్థాయిలో పెరుగుతాయి మందుల్ని ఇష్టం ఉంచినట్టు బ్రేక్ఫాస్ట్ లెవెల్లో మందులు మనం చెప్పి తినిపించేస్తారు అది రెండో దోషం మూడో దోషం సర్జరీ వీళ్ళు చేసే సర్జరీలో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సర్జరీ సర్జరీ అంటే దట్ ఈస్ ది అల్టిమేట్ ఇంటర్వెన్షన్ అండి అల్టిమేట్ ఇంటర్వెన్షన్ ఇంకా శరీరానికి ఆ అనారోగ్యాన్ని మరి ఏ విధంగానూ కూడా నివారణ చేయడానికి అవకాశం లేదు అన్నప్పుడు మీరు సర్జరీ చేయాల్సి ఉంటుంది అంతేగాని పిడికి బియ్యానికి ఒకే మంత్రం ఉన్నట్టుగా ఇంక ప్రతిదానికి సర్జరీ చేసుకుంటూ పోతే వాడి శరీరానికి బాడీ హ్యాస్ ఎన్ ఇంటెలిజెన్స్ శరీరానికి ఇంటెలిజెన్స్ ఉంది భగవంతుడి శక్తి పెట్టాడు నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను భగవంతుడి శరీరానికి తన అనారోగ్యాన్ని తానే సర్దుబాటు చేసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు మీకు తెలియకుండగానే మీరు భోజనం చేస్తారు మంచి నీళ్లతో ఆ నీళ్లలో హారం హాని కలిగించేటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి అవి శరీరంలో ప్రవేశిస్తాయి అవి ప్రవేశించే సంగతి మీకు తెలియదు కానీ బాడీలో ఇంటెలిజెన్స్ కి తెలుస్తుంది అసలు వెంటనే బాడీ ఇంటెలిజెన్స్ మహావేగంతో ఆ పరిస్థితిని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నంలో ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్ అనండి ప్లేట్లెట్స్ అనండి మరోటి మరోటి తర్వాత మీరు మెరుపుగా బజ్జీలో మొదలైనటువంటి ఆహార పదార్థాలని భుజించి బుల్లెట్స్ లోపల వేసుకున్నట్టే బుల్లెట్లు పెట్టి పెయిన్ చేసుకున్నట్టే ఇంటెస్టైన్స్ ఆ విధమైన ఆహారాన్ని మీరు భక్షిస్తూ ఉంటారు మీరు గులాబ్ జామున్ వేసేశారు అనుకోండి లోపల ఇట్ ఈస్ లైక్ ఎ బుల్లెట్ సో మచ్ షుగర్ ని ఇప్పుడు ఆ లివర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ టు హ్యాండిల్ దట్ మచ్ షుగర్ అది హ్యాండిల్ చేయాలి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇట్ హ్యాస్ టు రీ అడ్జస్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ రీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఎంత కాలం చేసుకున్నది విసిగట్టి ఇంకా నా వల్లగా అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఇట్ సేఫ్ దాట్ ఎందుకని ఎక్సర్సైజ్ చేయరు షుగర్ ఎక్కువ తింటూ ఉంటారు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటారు దానికి తోడు స్వీట్లు కూడా తింటూ ఉంటారు ఏనాడు ఎక్సర్సైజ్ తనగే చేయరు దాంతో ఆ షుగర్ బ్యాలన్స్ చాలా అన్ఈవెన్ ఉంటుంది ఆ అన్ బ్యాలెన్స్ ని అడ్జస్ట్ చేయటం కోసం లివర్ రాత్రి మొవాళ్ళు శ్రమించి పని చేస్తూ ఆ బ్యాలెన్స్ని అడ్జస్ట్లో పెడుతుంది పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంతా బాగుందని అనుకుంటాను అక్కడ లోపల ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు కాబట్టి బాడీ హ్యాజ్ ఇట్స్ సోన్ ఇంటెలిజెన్స్ అండ్ యూ షుడ్ అలావ్ ది బాడీస్ ఇంటెలిజెన్స్ టు ప్రివైవ్ బాడీస్ ఇంటెలిజెన్స్ అది కొంచెం టైం తీసుకుంటుంది అదో పన్నెండు గంటలో పదహారు గంటలో టైం తీసుకుని సెంటరేట్ చేసుకుంటుంది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 ఆఫీస్కి వెళ్దాం డాక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది అని మీరు ఊహించినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే వచ్చేస్తారు వెంటనే వచ్చేస్త వచ్చేసి మిమ్మల్ని వెంటనే తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్లిపోయి ఇంకా బిల్లు లా పెరిగిపోతుంది వందలు కాదు లేరు పదువు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ నార్మల్గా ఇంకా ఆఫ్ థౌజండ్స్ గురించి చెప్పండి బిల్లు వసూలు చేయడంలో చాలా కరాఖండీగా ఉంటారు ఏ నిర్మోహమాటంగా వసూలు చేస్తారు ఇదంతా ఎందుకు చెప్పానంటే మనస్సు ఆవేశానికి లోను కారాదు ఎక్కడో చోట మొదలెట్టి ఎక్కడికో ఇంకో చోటుకి వెళ్ళిపోయాం ఎందుకంటే నాకు చెప్పాలని అనిపించింది మీరందరూ పెద్దలు బాగా విజ్ఞానవంతలు మీకు తెలుసు అయినా కూడా చెప్పాలనిపించి చెప్తున్నా సో మనస్సు ఆవేశమునకు లోను మిన్ను విరిగి మీద పడుతున్నా సరే అలా నిబ్బరంగా ఉండడం పండి పడ్డప్పుడే చూద్దాం అన్నట్లుండే కోపావేశము తర్వాత దయావేశం ఏ తీవ్రమైన ఆసక్తి ఏ ఆవేశమో పనికిరా కనుక అలాగే ఆకలి వేసింది అనుకోండి ఆకలి వేసింది ఆకలి వేసిస్తుంది కంగారు పడుకోండి ఐదు గంటలకు బాగా ఆకలి ఒక రెండు గంటలో మూడు గంటలో వేచి ఉండే పద్ధతిలో మీరుండాలి ఏడు ఎనిమిది ఎనిమిది మెరా ఇప్పటికి రెండు మెతుకులు ఎవరైనా వడ్డించితే పర్వాలేదు మేనేజ్ చేయచ్చు అనే లెవెల్ కి సహనాన్ని పట్టుకెళ్ళాలి అలా సహనాన్ని మీరు పెంపొందించుకుని కొంతమంది ఏం చేస్తారు నా బతికిల్లా అయిపోయింది నేను సహింతుకమైన పనిని తమను తాను నిందించుకుంటారు మీలో సహన శక్తి పెరుగుతోందంటే మీరు చాలా భాగ్యవంతులు నా మీకు పరమేశ్వరు పూర్ణమైన అనుగ్రహం చూపించి మీరు సహన పెంచుకునే అవకాశం ఇచ్చాడు దట్ విల్ సర్వ్ యూ వండర్ఫుల్ సహన పెంచుకునే అవకాశమే ఇవ్వకుండగా ఊహ వారికి తోచిన వెంటనే అలా అలాల అలలా సప్లై అయిపోతా వాడు నిజంగా చాలా దురదృష్టవంతుడు ఎందుకంటే వాడి శరీరానికి మనస్సుకి కూడా ఆ రకమైనటువంటి టెస్ట్ పరీక్ష పెట్టుకునే ఛాన్సే లేకుండా అయిపోతాం వాడు ఎప్పుడో సమయం కష్టం వస్తుంది వచ్చినప్పుడు వీడు నిలబడలేడు ఇదో అర్జునుడు అర్జునుడు యొక్క పరిస్థితి కృష్ణు సంబోధిస్తున్నాడు కృష్ణ కనీసం శ్రీకృష్ణానటువంటి వివేకం కూడా లేదు అచ్యుతానాడు అంతకుముందు బుద్ధిమంతుడు ఇప్పుడు ఇంకా కృష్ణ అని బుద్ధుడు కోసి పేరు పెట్టారంటారే అలా సంబోధిస్తుంది అలా సంబోధించకూడదు శ్రీకృష్ణుని అలా సంబోధిస్తే న్యాయం కాదండి శ్రీకృష్ణ ధర్మరాజు గారు ఎంతో మరి రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని పాదంలోకి పూజ చేసి మా రాజేశ్వరయాగన్ని నీ పూజ కారణంగా నీకు పూజ చేసిన కారణంగా మా యాగం సఫలమైంది అని ఆయన అగ్రాసన పూజను స్వీకరించిన వాడు వీళ్ళే చేశారు పూజ ఆయనకి ఆయన్ని పట్టుకుని కృష్ణ అని సంబోధించటము అది చాలా అవివేకమైన సంబోధన ఆ అవేశం ప్రభావంతో అలా మాట్లాడతాడు సో అంటున్నాడు ఇమం స్వజనం దృష్వా అంటున్నాడు నేను చూస్తున్నానయ్యా వీళ్ళందరూ మా బంధువులు అంటున్నాడు నా వాళ్లు అని అంటున్నాడు స్వజనం అంటే నీవాళ్ళు కాకపోతే అప్పుడు బాగా వేసేయొచ్చు కత్తులు చూసేయొచ్చు ఏదైనా చేసేయచ్చు కానీ వీళ్ళు నా వాళ్ళు కనుక నేను తట్టుకోలేను సో పర పరజనం అయితే రక్త ప్రవాహం అయిపోయినా కూడా ఏం పర్వాలేదు స్వజనం అయితే మటుకు చిటికినూ కూడా విరకకూడదు పరజనం అయితే తలం తిగిపోయినా నష్టం లేదు సో ఈ స్వపర భేదం ఉన్నదే అది మహాదోషం సో స్వజనం కృష్ణ ఆ స్వజనం అనే మాత అది అర్జును యొక్క అవివేకానికి అది మత్స్సు తునక సో స్వజనం కాకపోతే ఉత్తర గోగ్రహణంలో ఎవరెవళ్ళనో సంహరించాడు అంతకుముందు అనేక యుద్ధాలు చేసి నివాస కవచులు అనేటువంటి వాళ్ళని ఒక గ్రూప్ ఆఫ్ వారియర్స్ వాళ్ళందరినీ కూడా తునా తునకల కింద ఖండించి దునుమాడినాడు వాళ్ళందరినీ కూడా నాశనం చేసి పారి అలాగే ఎన్నెన్నో యుద్దాలు చేశాడు ఎంతో మందిని చంపాడు ఏదో మొట్టమొదటిసారిగా రక్తం చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు వాళ్ళని చంపినప్పుడు స్వజనం అనే మాటే తోటలేదు ఇప్పుడు బావమరుది పెద్దన్నయ్య అన్నయ్య కొడుకు వీళ్ళు ఈ బంధువులు కనపడేపటికి మొత్తం ఫిలాసఫీ అంతా మారిపోయారు సో తప్పేం తప్పు చేశాడని నేను అంటలేదు అతను ఆలోచించేటువంటి పద్ధతి మాత్రం సరిగ్గా ఇప్పుడు డ్యూటీ అన్నది ప్లెజెంట్ గా ఉండాలి అని కోరుకోవడమే తప్పు డ్యూటీ ప్రెజెంట్ గా ఉండక్కర్లేదు ఒకప్పుడు డ్యూటీ ప్రెజెంట్ డ్యూటీ ఉంటుంది లేదంటే ఉదాహరణకి లడ్డూలు వడ్డించండి బోయినల్లి పెళ్లిళ్ళలోనూ లడ్డూలు వడ్డించండి అని అప్పు చెప్తారు ఒక ఆయనకు లడ్డూ వడ్డించడం అంటే అది ఎయిట్ ఈస్ స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకంటే మీరు ఏమి ఒళ్ళు హోనం చేసుకోకర్లేదు అదంత పెద్ద బరువు ఉండవు ఓ పాత్రలో లడ్డు తీసుకుని వెయ్యాలను కావాలా అని అడిగితే మీరు ఆ ప్రశ్న అడిగినందుకు గాను అక్కడ వాడు మిమ్మల్ని చూసి ఎంతో చిరమో ఉంద అదే వెళ్ళి ఏమన్నా ఉప్పుకోవా లేకపోతే వంకాయ కూర వంకాయ కూర అంటే అది దట్ ఈస్ సంథింగ్ దాన్ని వెరీ స్పెషల్ గా తయారు చేస్తే చెప్పలేను కానీ నేను అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్డిజైరబుల్ వెజిటబుల్స్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 కాబట్ డ్యూటీ ప్రెజెంట్ గా ఉండాలి అనే మాట అసలు అననే కూడదు డ్యూటీ అయితే ప్రెజెంట్ అయినా సరే అన్ప్లెజెంట్ అయినా సరే చేసేయాల్సి ఉంది స్వజనం కృష్ణ యు సముపస్థితం స్వజనం సముపస్థితం నా వాళ్ళందరూ దగ్గరగా వచ్చారు కానీ ఎందుకు వచ్చారు పెళ్లిలో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చారా లేదు యుయుత్సు యుద్ధం చేయడం కోసం వచ్చారు యుద్దాన్ని కోరి స్వజనం వచ్చారు తప్పిస్తే పెళ్లిలో అటెండ్ చేసి భోజనం చేసి వెళ్లడం కోసం రాలేదు దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ హ్యాండిల్ అని అంటున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే నా వాళ్ళందరూ ఈ రకంగా యుద్దానికి సన్నద్దులై ఉండగా చుషాను నేను వెంటనే నాకు ఏమవుతోంది మమగాత్రాని సీదంతి నా అవయవములు సీదంతి అంటే పట్టుకోల్పోగుతున్నది అని తెలుగులో పదాలు వస్తాయి పడికట్టు పదాలనే సరైన పదాలను ప్రయోగించడం అవసరం కరెక్ట్ గా ఉండాలి పదం ప్రయోగిస్తే సీదంతి అంటే పట్టు కోల్పోచున్నది శిథిల అంటే ఇప్పుడు మీకు చక్కెరొచ్చిందనుకోండి చక్కెర చక్కెర రావడానికి ముందు నిలబడి ఉంటారు చక్కెర వచ్చిందంటే ఇంకా నిలబడలేను అక్కడ కూరబడిపోతారు కూర్చుంటారు ఒకప్పుడు చక్కెరొస్తే కూర్చోవడం కూడా కష్టం అవునండి వాంతి వికారం వచ్చినప్పుడు వాంతి వచ్చినప్పుడు దట్ ఈజ్ వన్ థింగ్ ఐ టెన్ యూ వామిటింగ్ వామిటింగ్ అయిపోయిన తర్వాత హాయిగా